స్తోత్రం రాజా పరిషదురానికి వందనాలు స్తోత్రాలు దేవా ప్రభా నీకు వందనాలు తండ్రి గడిచిన కాలం అంతా నా ప్రభా నీకు ఎప్పుడు భద్రపరచుకున్నావు నాయన అయా ఇంత వరకు మీ సజ్జీవలకు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా నీకెంత వంద నాలుగు స్తోత్రాలకు తగ్గేదలు ప్రభా మొదటిగా మా పాప దోషాలు క్షమించిన ఆయన మతిక్రమ దోషాలు క్షమించదేవా మాకు నీకు అడ్డు బండగా ప్రతి అపరాధాన్ని క్షమించదేవా అయా పార్లదారి నామాన్ని మహిమ తెచ్చుకోదేవా ఆయా వాక్యం ద్వారా సుటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడని నాయన అయ్యా ప్రాడునారు అనేకలు తండ్రి అనేకల మరొకటే జ్ఞాపన కర్తను మాకు దయచేయనైనా నీ ఆత్మను మా మీదకి కుమ్మరించండి ప్రభా ఎంతమంది నా ప్రభా అంశాలు చెప్పి ఉన్నారా దేవా అంశాలన్నిటికీ మీరు జవాబును మీరు దయచ్చేనైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత ఆచార కార్యాలు జరిగించండి నాయన అయ్యా మీకు వందనాలి ప్రభా అయా ఆన్లైన్ లోకి వచ్చిన వారి బట్టి మీకు వందనాలి నా ప్రభా అంకా ఎంతమంది నా ప్రభా ఇంకా తండ్రి అయ్యా రావాలని నన్ను ఆశపడుతున్నారో వారందరినీ సకాలంలోకి తీసుకొని అడినా మీ సహాయం ను ప్రభా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాను తండ్రి అయా కొరకు ప్రేరు దేవా ప్రతి అంశానికి మీరు జవాబును దయచండి ప్రతి కన్నీరు మీరు తిడవండి ప్రతికున్న ప్రతి బిడ్డకున్న అవసరం తీర్చమని సమస్త మహిమ గంధ మీరు మాత్రమే పొందుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పరమ తండ్రి మెయిన్ కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించున్నప్పుడు చున్నది హృదయం కలువారి ప్రేమలు తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం gethe mane anudokalo vilatin chu chu pradinchu dwani gethe mane anudokalo vilatin chu chu pradinchu dwani nalu vai pula vina baduchuna vi chuntavimaru కలుగుచున్నది దూకం కలువైపులా వినబడుచున్నవి పగులుచున్నవి మారుదయములు కలుగుచున్నది దూకం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమాలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం ఇల్లువైనాలు కాగోటినను అనే క్రిందలు మోపినను ఇల్లువ పైన గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మన్నించుతై ప్రార్థించిన ప్రియ ఏ సూరజ నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మన్నించుతై ప్రార్థించిన ప్రియ ఏ సూరజ నీ ప్రేమ పొగడదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు వగూచున్నది హృదయం జీవము మా ీవను జితి వే నీలా మటకు తగ్చుకని సమ పిచ్చి నించుకుని సమర్పించి తీవీకరములలో నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం వాక్యంగా నడిపించండి సిస్ ఓకే వాక్య ధ్యానంలోకి వెళ్దాము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామయడా సర్వశక్తి మంతుడ వాక్య రూపీ నా తండ్రి ఈ రాత్రి కాల ప్రభ నాతో మాట్లాడిన దేవుడవు మా అందరితో కూడా ప్రభ మీరు మాట్లాడండి మీ మాటల ద్వారా మమ్మల్ని భద్రపరచండి బలపరచండి నాండి క్షేమం దయచేయండి ప్రభాని యొక్క ప్రభ మమ్మల్ని సాధనములుగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు తెలిస్తూ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించమని హృదయాన్ని తెరవమని ప్రభుత్వ ప్రతి ఒక్కరికి మీరు బోధించమని ఏసే శక్తి కలిగ్రామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేజలాడు అందరికీ మరి ఈరోజు నేను ఎంచుకున్న అంశం మనము ప్రతిసారి మార్కు సువార్తలు సువార్తలు సువార్తల్లో చెప్పబడినటువంటి విత్తనములు విత్తనముల గురించిన యేసు ప్రభు యొక్క ఉపమానం ఈ ఉపమానం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతిసారి విత్తనంలో గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మనం విత్తు గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే మనకు తెలుసు విత్తువాడు విత్తనములు విత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ విత్తనంలో నాలుగు రకాల ప్రదేశంలో పడటము అవి ఏ రకంగా ఫలించినాయి ఎక్కడెక్కడైతే అవి వృద్ధి చెందినయి ఏ రకంగా అవి అణగద్రొక్కబడ్డాయి ఇవన్నీ మనం చూస్తున్నాం ఇది మనం చాలా సార్లు మన ధ్యానాలలో మనం విన్నాం కానీ మనము విత్తువాని గురించి కూడా ధ్యానం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే సేవకులుగా మనము సువార్త సేవను చేస్తున్నప్పుడు మరి ఎక్కడెక్కడో గాస్పల్ ప్రీచ్కి దూర దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మనం చేయాల్సిన మాట ఏంటి అంటే మనం ఏ విధంగా ఉన్నామో మనం వితున్న విత్తనము సరైన ప్రాంతంలో పడుతుందా లేదా అన్నది కాదు మనం విత్తేటప్పుడు మన ప్రయాస ఏ విధంగా ఉంది మనం ఏ రకమైన భారంతో వాక్యంని వితున్నామని దానికోసం మనము మాట్లాడుకునేటప్పుడు మార్కు సువార్త అధ్యాయం మూడవ వచనం మార్కు సువార్త అధ్యాయము మూడవ వచనంలో మనం ఒక మాట గ్రహిస్తాం అక్కడ అది మతేసు వార్తలకు కూడా ఉంది మార్కు సువార్త అధ్యాయము గవ నాల్గవ అధ్యాయమ మూడవ వచనం నాలుగవ అధ్యాయమ మూడవ వచనం అక్కడ ఏమనిందంటే వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకాయ బయలు వెళ్ళెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకాయ బయలువెళ్ళెను వాడు విత్తు కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నిలన అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదల పడను పొదలు ఎదిగి వాటిని అణిచి వేసిన కనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నెలన పడను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలు గాను అరవదంతలుగాను రంతగాను ఫలించాను విత్తువాడు విత్తున్నప్పుడు ఆయనకు తెలియదు ఏం తెలియదు అవి ఏ రకంగా మోలుస్తున్నాయి ఎట్లా ఎదుగుతున్నాయి అవి ఏం ఫలం ఇస్తున్నాయి ఆ ఫలము ఏ రకంగా ఫలిస్తుంది ఎన్ని ఎన్ని రకాలుగా థర్టీ పర్సెంట్ అండ్ హండ్రెడ్ ఫలించటం ఇది తెలియదు ఎందుకంటే ఆయన చేస్తున్న పని ఒకటే ఆయన ప్రయాసం ఒకటే ఎందుకు అంటే ఆయన భారము ఏంట భారము అంటే దేవుడు ఈ నాలుగవ అధ్యాయం మూడవ వచనం నుంచి మనకు ఆ చివరి వరకు అనమాట విత్తనాలు దాని గురించిన ఆ ఉపమాన బోధ అందులో ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ఉపమానంని బోధరీతిగా భావంని విశదీకరిస్తున్నాడు దేవుడు అంతే శిష్యులు ఏమైనా వెంబడే ఉన్నారు శిష్యులు దేవుని సేవని పరిచర్యని చూస్తున్నారు ఆయన బోధలను వింటున్నారు ఆయన చేస్తున్న ఆశ్చర్య అద్భుతకాల కళ్ళార చూసిన సాక్షులు వాళ్ళు ఇంత చేసినా కూడా దేవుడు వాళ్ళకి కనులు తెరవబడలేదు ఉపమాన రీతిగా నువ్వు ఎందుకు చెప్తున్నావు ప్రభు ఒకరు ప్రశ్నిస్తే ఈ ఉపమానానికి అర్థం ఏంటి ప్రభు అని ఒకడు ప్రశ్నిస్తున్నాడు అంటే దేవుడు వెంబడి ఉంటూ వాక్యంని దేవుడి మాటలనే వింటున్నారు వాక్యమే దేవుడు ఆయన వాక్యంని వింటున్నారు హృదయాలు తెరవబడలేదు ఎందుకంటే వాడు నేత్రములు వెలిగించబడలేదు హృదయాలు వెలిగించబడాలా నేచురాలు కూడా వెలిగించబడాలి ఎందుకంటే ఆత్మీయ గురుడితనంతో ఉన్నారు వాళ్ళు అందుకే ఉపమాన రీతిగా ఏసీఏ చెప్తున్నప్పుడు విత్తనవాడు వెళ్తున్నాడు వీణుడి విత్తువాడు వెళ్తున్నాడు సో ఇప్పుడు మనం ఎవరము అంటే విత్తువారమే మనము విత్తనములు కాదు విత్తనములు ఆయన వాక్యము మనం చేస్తున్న పని ఏంటంటే విత్తటం మన పని అంటే ప్లాంటింగ్ ప్లాంటింగ్ ఏ సీడ్ అది స్ప్రౌట్స్ రావటము అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్ గా పెరగటము ఫలించటము అనేది మనకు తెలియదు కానీ మనం చేసే ప్రయాసం అంతా ఒకటే ఏంటది గొప్ప ఆత్మల పంటని మనం చూడగలుగుతున్నాం గొప్ప ఆత్మల పంట వినువాడు ఇది గ్రహించాల ఏంటంట విత్వాడు విత్తనములు చలుకుంటూ వెళ్తున్నాడు మనం చేసే పని అదే మన బ్రదర్స్ అడవులలో అవి వెళ్తున్నప్పుడల్లా నాకు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాడు ప్రభా భయంకరమైన ప్రాంతంలో ఛత్తీస్గఢ్ అడవులు అంటాం అక్కడైతే ఎట్లాంటి భక్తులనైనా సరే భయంకరంగా శోధిస్తుంటాడు అక్కడ శోధకుడు ఎన్నోసార్లు మనం చూస్తున్నాం చాలా చాలా మంది కోసం మనం ప్రార్థనలు కూడా చేస్తున్నాం అక్కడ కొంతమంది పాస్టర్స్ అరెస్ట్ చేసిండు కారణం లేకుండా జైల్లో పెట్టిండు బయటికి రావడానికి వీలు లేకుండా అవస్థలు పెట్టిండ్రండి అలాంటి ప్రాంతాలకు మన విధంగా వెళ్తున్నప్పుడు కూడా నాకు బాధగా ఉంటది ఎందుకంటే ఏం జరగబోతుంది ప్రభ నువ్వు తోడై ఉంటావు అక్కడ ఆటంకాలను కొట్టివేను ప్రార్థిస్తాం ఎందుకంటే విత్తువాడు ఏం చూస్తున్నాడంట ఒక గొప్ప ఆత్మల పంటని చూడగలుగుతున్నాడు ఆత్మీయ నేత్రాలతో ఒక గొప్ప ఆత్మల పంట అందుకే అనేకులు ప్రభువును తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే విత్తువాడి యొక్క ఆయన యొక్క భారం అంటే భారం ఏంటంటే ఆత్మల సంపాదన కానీ అది భారం అనుకోవట్లేదు తను విత్తువాడు ఏమనుకోవాలట అది తన బాధ్యత భారం కాదు బాధ్యత అనుకోవాలంటే ఎందుకంటే మనం చూస్తున్నాం కీర్తనలు నూట అధ్యాయంలో ఐదవ వచ్చనంలో ఏమని చూస్తున్నాం అక్కడ ఏమని చూస్తున్నాం కన్నీళ్లు విడ్చుచూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసెను సంతోషగానంతో పంట కోసెద్దరు పంటను కోసెద్దరు పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవువాడు పోవు పోవు విత్తువాడు సంతోష గానం చేచూ పనలు మోసుకొని వచ్చును అంటే అబండెంట్ క్రాప్ అనమాట పంటలు చేతి నిండా కాదు మోసుకొని లేనంతగా మోసుకొని వస్తున్నారంట విత్తువాడు ప్రయాసం అది ఎందుకంటే అది తనకు భారం అది తన బాధ్యత అనుకొని విత్తుతున్నాడు కాబట్టి అంతే విత్తువాడు చాలా జాగ్రత్తగా ఉండాలి విత్తువాడే జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటి అంటే తను విత్తుచున్నది ఏంటో అది ఎట్లా ఎదుగుతుందో దాని ఫలం ఏమిటో మనకు తెలియకుండానే మనం చేస్తున్నది ఏంటి విత్తటం వాక్యంను మనం విత్తుతున్నాం ఎందుకంటే వాక్యం అయ్యున్న దేవుడిని మనం తీసుకెళ్తున్నాం అది ఎంతో మంది హృదయాలని కదిలిస్తుంది ఎంతో మందిని అది నడిపిస్తుంది వెలిగిస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు విత్తువాడు ముందుకు వెళ్తూ ఉన్నాడు విత్తుకుంటూ కానీ మనం ఏం గమనిస్తున్నామంటే అదే నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఆ విత్తనములు ఆ పొలం ఏంటంటే దేవుని రాజ్యం ఆ రాజ్యం కోసం మనం చేస్తున్నాం ఏంటంటే ప్రయాస విత్తనం ప్రయాస అది బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి మనము యా రాజులుగా యాజకులుగా పిలువబడిన వారం కాబట్టి ఆ ప్రయాసాన్ని ఎంతో ఇష్టంగా ఎంతో ఇష్టంగా దాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే చూడండి అక్కడ దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురు అని చూచిటకైతే చూచినను కనుగొనకయూ వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్ని రీతిగా వారికి బోధింపబడుచుండవని వార్త చెప్పండి బోధించటం అనేది ఉపమానదిగా ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాడు కాబట్టి దేవుడు కొంతమంది వింటున్నారు విన్నవారు వింటున్నారు చూసేవారు చూస్తున్నారు కానీ గ్రహించలేకుండా ఉన్నారు ఆ గ్రహించగలిగేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే అది మనలో ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి అక్కడ కార్యం జరిగిస్తున్నాడు అందుకే విత్తువాని ప్రయాసము వ్యర్థం కావటం లేదు ఆత్మల సంపాదన జరుగుతోంది ఆత్మల పంటని వాళ్ళు కోయబోతున్నారు ఎందుకంటే కన్నీళ్లు వీడ్చుచు మనం చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు ఆత్మను సంపాదించాలని ఆత్మలు రక్షించబడాలని ఎంతో మంది అన్యులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఫెస్టివల్ సీజన్ లో భయంకరంగా ఉంటుందనమాట ఈ విగ్రహారాధన దాన్ని చూసినప్పుడు దుఃఖమేస్తుంది మనకి కన్నీటితో వితుత వెళ్తున్నాం మనం ఎందుకంటే ఈ కన్నీటితో వితున్నప్పుడు దేవుడు ఆ కన్నీటి ప్రార్థనకి తప్పక జవాబిచ్చేవాడు కొన్ని విషయాలలో మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రార్థనలకు జవాబులు మనకు నెగిటివ్ గా వస్తూ ఉంటాయి కానీ జవాబు వస్తూ ఉంటది ఆ నెగిటివ్ వచ్చినా కూడా అది ఆ వ్యక్తి విషయంలో మంచి కోసమే అనిది మనం గ్రహించగలుగుతున్నాం ఆ దుఃఖంలో కుటుంబాలు గ్రహించలేరు టైంలో కానీ తర్వాత గ్రహిస్తాడు కొద్ది కాలం అయినాక పరిశుధాత్మ దేవుడే వాళ్ళకి విశదీకరిస్తుంటాడు కానీ మనకు తెలిసిపోతుంది అనమాట ఎందుకు ఆ కష్టం ఎందుకు వచ్చింది అంటే ఆ కష్టం గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ కష్టములో వాళ్ళకు పాఠంని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు విత్తువాడు ఇలాంటి వివరణ వాళ్ళకి ఇచ్చి ఆదరణ వాక్యములు మాట్లాడుతూ ఉండాలన్నమాట ప్రయాసము చాలా గొప్పది ఎందుకంటే రకరకాల దేవుడి మర్మాలని మనం తెలియజేసేటప్పుడు ఆ యొక్క విత్తుకుంటూ వెళ్తున్నప్పుడు అవి కొన్నిసార్లు మనకు కూడా పాఠాలే మనకు కూడా పాఠాలే అందుకనే పద్నాలుగవ వచనం నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనం ఒక మాట చెప్తున్నాడు దేవుడు విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రువ ప్రక్కన యుండు మనకి ఇవి తెలుసు ఎవరు ధృవ పక్కన ఉండేవారు అంటే వీళ్ళలో వాక్యం ఉంటుంది కానీ సాతాను వచ్చి విన్న వెంటనే ఎత్తుకొని పోతూ ఉంటాడు అందుకే మనం వాక్యం చెప్పినాక వాక్యంని ఫలించాలని చెప్పి ప్రార్థించాలంట ఫలించాలి అని మనం ప్రార్థన చేసే లోపునే ఆ వాక్యాన్ని సాతాను హృదయాలలో నుంచి ఎత్తుకొని పోతాడంట మనం చెప్పినము ప్రయాస చేసినాము సేవ చేసి వచ్చినము ఈరోజు ఫలభరితంగా ఉంది సేవాని తృప్తి పడుతున్నాం కానీ ఆ విన్నవాడు హృదయంలో అది ఫలించలేదు ఎందుకంటే అక్కడ మనము సాతాన్ని బంధించాలి అక్కడ ఆ వాక్యం ఫలించాలి అని ప్రార్థించాలి లేదంటే సాతాను దాన్ని ఎత్తుకు అంటే వినువాడు వింటూనే ఉన్నాడు మనకు బైబిల్ మొత్తం చెప్తుంటారు కదా చెవులు గలవాడు వినుగాక చెవులు గలవాడు వినుడుగాక ఆ చెవులు గలవాడు వింటున్నాడు కానీ అది వాడిలో నిలబడం లేదు అంటే అక్కడ సాతాను వాడిని బంధించింది కాబట్టి ఆ బందకాలని మనము తెంచిపోయాల ఆ బంధకాలని తెగిపోమని మనం ప్రార్థించాల అందుకనే అంటున్నాడు దేవుడు పద్నాలుగు విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు ధృవ పడువాడు ఉండగా వారెవరినగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారు విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును ఇది చాలా భయంకరంగా ఉంటుంది కదా వాక్యం ఎత్తుకొని పోవడం ఏంటి అంటే అదే దేవుడి యొక్క ఉపమాన భావము విత్తుతున్నాం వాక్యము ప్రయాస పడినము ఆ బాధ్యతను మనం తీసుకున్నా విన్నవాడు తీసుకోలేకపోయిండు అంటే వాడిలో ఫలించలేకపోయింది ఒక రకం అనమాట వీళ్ళు వాక్యను వింటారు కానీ వెంటనే మర్చిపోవటం అందుకే సాతాను వాడిలో నుంచి ఎత్తుకుపోయింది కాబట్టి వాళ్ళకి గుర్తు వాక్యం వాడిలో గుర్తులేదు నేను ఈ వాక్యాన్ని చెప్పినా కదా బ్రదర్ ఆ రోజు అని మనం ఎప్పుడైనా అన్నాం అనుకోండి సిస్టర్ మీకు ఈ వాక్యం ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా అంటే విన్నట్టుంది కానీ ఏమైంది అంతగా నేను పట్టించుకోలేదు వాళ్ళు అంటే అంత కేర్లెస్ ఆన్సర్స్ ఇస్తుంటారనమాట ఎందుకు అంటే అది ఫలించలేదు వాళ్ళలో రెండో వాళ్ళు ఎవరు అంటే వాక్యం వాళ్ళ విత్తబడినను వినిన వెంటనే శాతాన్ని ఎత్తుకుపోయింది మొదటి గ్రూప్ అయితే రెండో వాళ్ళు కఠినాత్ములు రాతి హృదయం అనమాట అది విత్తబడుతుంది కానీ సంతోషంగా విన్నట్టు నటిస్తుంటారు వీళ్ళు అందుకే విత్తువాడు చెప్పేటప్పుడు మనం అవతల సైకాలజీని కూడా అర్థం చేసుకోవాలి వాడు వింటున్నాడా లేకుండా జస్ట్ మొక్క స్టుచి కోసం మొహమాతానికి మనం చెప్తుంటే వినాలి కాబట్టి వింటున్నాడా గమనించాలి మనం ఎందుకంటే వాడిలోని ఆ మూర్ఖత్వం ముందు మనం బంధించాలి కాబట్టి అవతల వ్యక్తి ప్రిటెన్షన్ అనమాట హిపోక్రాట్స్ అంట వీళ్ళని ప్రిటెన్షన్ చేస్తారు విన్నట్టు నటిస్తుంటారు సో వాళ్ళు ఎవరు రాతి నేల రాతి నేలన విత్తబడిన వారు ఎవరన్నాగా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు కానీ వాళ్ళు వేరు లేదు అంటే రూట్స్ లేవు పునాది లేదనమాట పునాది ఎవరు క్రీస్తే మూలరాయి ఆ క్రీస్తే లేడు వారిలో ఆ మూలరాయి లేదు ఇంకా ఎట్లా ఫలిస్తుంది విత్తి నాకు కూడా ఫలించలేదనమాట అంటే ఇలాంటి మూర్ఖుల కోసం మనం ప్రార్థించాలి విత్ వాడి బాధ్యత ఇదే విత్ సంతోషంగా విన్నట్టే విన్నాడు కానీ వాడు త్రో ప్రక్కన పడి ఉన్నాడు అనమాట జస్ట్ విన్నాడు అంతే అంటే క్యాజువల్ గా వినాలంటే వింటారు చర్చకు వచ్చి వాళ్ళందరినీ మనం గమనిస్తుంటాం కదా నేను ఎప్పుడు చెప్తుంటాయి మాట బైబిల్లో సెల్ ఫోన్ పట్టుకొని వింటూ ఉంటారు వాక్యం సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు అర్జెంట్ గా మెసేజ్లు చాటింగ్లు అవుతూ వాక్యం కూడా వింటూ ఉంటారు గమత ఉంటారు వాళ్ళ ప్రవర్తన అందుకే అట్లాంటి వాళ్ళు ఎవరంటే సగం సగం హాఫ్ నాలెడ్జ్ తోటి హాఫ్ హార్టెడ్నెస్ తోటి రెండో వాళ్ళు ఎవరు స్టబర్ నేచర్ రాతి రాతి హృదయం అనమాట విన్నట్టు నటిస్తుంటారు అందుకే విత్తువాడి ప్రయాసంలో ఫెయిలియర్స్ ఉండకూడదు విత్తువాడు ఫెయిలియర్స్ చూడకూడదు ఎందుకంటే ఖచ్చితంగా వాడిలో ఫలించాలి అనే ఒక ఉద్దేశంతో మనము ప్రయాస పడుతున్నాం కాబట్టి ఆ వాక్యం వాడిలో ఫలించడానికి మనం ఏం చేయాలంట వాడిలో ఆ కేర్లెస్నెస్ కోసం మనం ప్రార్థించాలి వాడికి ఒక స్టబన్ నేచర్ ఉంది మూర్ఖత్వం ఉంది మొండి హృదయం ఉంది రాతి నేలవాడు కాబట్టి విన్నవారు మనలో మన కుటుంబాలలో ఇలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు మనకు తెలిసిన వాళ్ళు మన పొరుగు మన స్నేహితులు మన కొలీగ్స్ ఇలా ఎవరున్నా కూడా వీళ్ళందరిలో మనం ఏం గమనిస్తుంటాం అంటే విన్నట్టు ఉంటారు అంటే మనం చెప్తున్నాం కాబట్టి వినాలి ఒక పెద్ద మనిషి చెప్తోంది వినాలి అన్న ఒక జస్ట్ చిన్న సింపుల్ పాయింట్ కోసం వింటుంటారు ఇలాంటి రాతి నేలన ఉన్నవంటే వాళ్ళ పద్ధతులే వాళ్ళకు ముఖ్యము మనం చెప్తున్న దాంట్లో సత్యంని గ్రహించలేదు అందుకే ముందు సత్యాని గ్రహించటానికి హృదయాలు విప్పబడాలి అని మనం ప్రార్థించాలి హృదయాలు విప్పబడాలి ప్రభ ఆత్మీయ నేత్రాలను వెలిగించిన ఆయన వీరి హృదయాలని ప్రభ కన్విన్స్ చేయాలంటే నువ్వు ఒక నేత్రాల ముందు వెలిగించాలి అప్పుడే వాడు వాక్యంని సత్యంగా చూడగలడు అందుకే విత్తువాడి ప్రయాసంలో కొంచెం ఓర్పు కూడా కావాలి ఎందుకంటే ఇలాంటి రాతి నీలనబడిన వారు కూడా మనకి ఎదురవుతుంటారు వాడు ప్రార్థిస్తున్నప్పుడు మూర్ఖులను బంధించాలి వాడి మూర్ఖత్వం ని బంధించాలి అలాగే వాడి కేర్లెస్నెస్ ని బంధించాలి వాడు క్యాజువల్ గా వింటున్నాడు కాబట్టి వాడిలోని ఆ ఈజీనెస్ ని బంధించాలి నాలుగో మూడో వాడు ఎవడు అంటే శ్రమ హింస పరిచినప్పుడు కొంతకాలం వారు వీరు నిలుతురు కానీ వాక్యం నితం శ్రమ హింస కలిగినప్పుడు అభ్యంతర పడుతురు పడ్డవాడు ఇంకొక గ్రూపు ఐహిక విచారములు ధన మోసము మరి ఆపేక్షలు ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయను అది కూడా నిష్ఫలమగును కాబట్టి ఇలాంటి గ్రూప్స్ లో మనం గమనిస్తూ వాక్య పరిచయం చేసినప్పుడు ఆ వ్యక్తికి తగ్గట్టుగా మనల్ని వాక్యంని విత్తాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సాయంత్రకాలం మందు ఈ ఐహిక విచారలు ఉన్న వాడికి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం ముందు నీ రోగంలు ప్రార్థిస్తుంటాం నీ నీ సమస్యలు తగ్గాలని ప్రార్థిస్తుంటాం రోగములు సమస్యలు తగ్గాలి ఐహిక విచారలన్నీ పోవాలి నీకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అవన్నీ పోతాయి దేవుడిలోకి వస్తేనే చెప్పడం కాదు ముందు వాక్యంను బోధించి అది వాళ్ళు ఫలించినట్టుగా ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడే మిగతా కార్యాలు జరిగిస్తుంటాడు ఆ వాక్యం వాళ్ళు ఫలించాలి అంటే విత్తువాడు ప్రయాస పడాల్సింది విత్తువాడు ఎందుకంటే దేవుడు అంటున్నాడు కీర్తనలు నూట కన్నీళ్లు విడిచుచు విత్తువాడు కన్నీళ్లు విడిచుచు విత్తువాడు నువ్వు విత్తుతున్నప్పుడు కన్నీటి ప్రార్థన వారి కోసం ఏ ఆత్మ కోసం అయితే మనము పరితపిస్తున్నాము ఏ ఆత్మ రబడాలని మనం ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబం కోసం మనం ప్రార్థిస్తున్నాము ఏ వ్యక్తుల కోసం ఏ ప్రాంతం కోసం ఏ దేశం కోసం ప్రార్థిస్తున్నామో కన్నీటితో విడిచిన ప్రార్థించినప్పుడు మనం విత్తిన విత్తనాము తప్పనిసరిగా అది అబండెంట్ క్రాప్ అనమాట సమృద్ధిగా ఫలిస్తుంది సమృద్ధిగా సంతోషగానంతో మనము ఆ పంటను ఎందుకంటే పిడికేడు విత్తనాలు చేత పట్టుకొని పోవు విత్తువాడు సంతోష గానం చేయిచూ పనలు మోసుకొని వచ్చును సంతోషంతో హ్యాపీనెస్ అన్నమాట అబ్బండెంట్ క్రాప్ చూస్తే హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే మనం చెప్పింది ఎంత అంటే పిడికేడు విత్తనాలే కానీ అబండెంట్ క్రాప్ అందుకే మనము ఎంచుకున్న వారికి ఎవరెవరికైతే సేవలో విస్తారంగా వాక్యం బోధిస్తున్నామో వారి కోసం కంటిన్యూస్ గా కన్నీటి ప్రార్థన కూడా చేయాలి అనేది ఈ మార్కు సువార్త లేకుంటే సువార్తలలో విత్తనముల గురించిన వాక్యము మనకు గుర్తు కన్నీటితో ప్రార్థించు కన్నీటితో విత్తుతూ ఉండు ఎందుకంటే ప్రసంగి పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో ఒక చెప్తున్నాడు దేవుడు ఉదయంన విత్తుము అస్తమయ మందును అస్తమయ విత్తుము నీ చేయి వెనుక తీయక విత్తుము ఎందుకంటే ఏది ఫలించినో నీ వెరగవు ఏది ఫలించినో నీ ఎరగవు సమయం ఉదయమందు అంటే కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా నిరాటంకంగా విత్తువాడు వాక్యం ని ఫలించాలని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ మనం చూస్తాం ప్రభు ప్రతి వాడికి ప్రతిఫలం ఇస్తుండు ఉదయ కాలంలో వెళ్ళిన వాడికి ఫలం ఇచ్చిండు మధ్యాహ్న వెళ్ళిన వాడికి ప్రతిఫలం ఇచ్చిండు సాయంకాలం వెళ్ళిన వాడికి అసమయ మంది అస్తమయ మంది కూడా ఫలం దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు అప్పుడు ప్రొద్దున వాడికి కోపం వస్తుంది ఎందుకంటే వాడు ఇప్పుడే వచ్చింది వాడికి అంత ప్రతిఫలం ఇస్తున్నావా అని అది ఆయన ఇష్టం కాకపోతే ప్రయాస అనేది విత్తువాడికి ఇచ్చిన బాధ్యత కాబట్టి వాడు క్వశ్చన్ చేయకుండా తన బాధ్యతని నెరవేర్చాలి ఎందుకు అది మనకు తిమోతిలో కూడా మరొకసారి గుర్తు చేస్తుంది అయితే ముందు ఇక్కడ మనం గమనిద్దాము పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ వచనంలో ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరి వాక్యం వింటారు ఐహిక విచారాలు ధనమోసము మరి ఇత్తరమైన ఆపేక్షలు చాలా మంది వాక్యం ప్రకటిస్తుంటే నాకు దేవుడు ఇల్లు నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడా దేవుడు నాకు ఆస్తి సిరి సంపదలు ఇస్తాడా అయితే నేను వింటా అనే ఉంటారు చాలా మంది దేవుడు ఇవన్నీ ఎప్పుడు ఇస్తాడు ముందు ఆయన నీతిని ఆయన రాజ్యంని వెతికితే ఈ లోకరీతిగా నీకు ఏవి కావాలో అవన్నీ నీకు సమకూరుస్తాడు అవన్నీ సమ అందుకే మనము వాక్యం చెప్పేటప్పుడు విత్తువాడు జాగ్రత్తగా విత్తాలి అహేక విచారాలు వాడికి ఉన్నాయి కాబట్టి అహేక విచారాల నుంచి నువ్వు బయటపడాలంటే ముందు ఏం కావాలి వాడికి దేవుడు ఎవరు సత్యం ఏంటి పరిశుద్ధాత్మ ఎవరు అని ఎందుకు వచ్చిండో అనేది మనం విడమార్చి చెప్పగలగాలి చెప్పగలిగితేనే ఆహేక విచారంలో ఈరోక రీతిగా ఆత్మీయ రీతిగా కాదు శరీర రీతిగా వాడుకున్న సమస్యలు పోవడానికి వాడు ముందుకు రావడు ఎందుకంటే వాటికి ముందు ఆత్మ వెలిగించపడాలి అప్పుడే పరశుధాత్మ దేవుడి కార్యములు అవి అద్భుతములు అనమాట చేసే కార్యములు అద్భుతములు లెక్కించలేని గొప్ప చేయగలరు లేదంటే అవన్నీ నిష్ఫలమైపోతాయి వాక్యము అణిచి వేస్తాయన్నమాట ముండ్లు గచ్చతోబలు గచ్చ అవన్నీ కూడా ఐహిక విచారములు అందుకనే మంచి నేలను విత్తబడిన వింటారు అంగీకరిస్తారు అప్పుడే వాళ్ళు ముప్పై అరవై నూరు శాతం ఫలిస్తారు వాళ్ళు ఎట్లా ఫలిస్తున్నారు అనేది మనకు సంబంధం లేదు ఎందుకంటే విత్తబడిన వాక్యము ఫలించాలి అదొకటి మన ప్రార్థన విత్తువాడి ప్రయాసంని మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే విత్తనములు అది దేవుడి వాక్యము దాన్ని నువ్వు ఏమి మార్చలేవు వాక్యం వాక్యముగానే మనం ప్రకటిస్తున్నాం కాబట్టి వాక్యంని వాక్యరీతిగా ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ఇవి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి మనము ఈ తిమోతి మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి తిమోతి కాదు రెండవ తిమోతి రెండవ తిమోతి పదకొండవ అధ్యాయం నాలుగవ వచనము టూ త్రీ ఫోర్ నాలుగవ వచనము రెండు మూడు నాలుగు వచనాలు చూడండి ఒకసారి అక్కడ నాలుగవ అధ్యాయం రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాలు ఏమంటుండే వాక్యమును ప్రకటించము సమయ మందును అసమయ మందును దీర్ఘ శాంతంతో ఉపదేశించుము ఇప్పుడు విత్తువాడికి ఉన్నటువంటి క్వాలిటీస్ అనమాట వాడి క్యారెక్టర్స్ ట్రేట్స్ అంటాం ఈ క్వాలిటీస్ ఏముండాలంట సమయము అసమయము ఈ టైంలో వెళ్తే పడుకుంటున్నారేమో ఈ టైంలో వాళ్ళు భోజనం చేస్తున్నారేమో ఈ టైంలో వాళ్ళు ఇంకా నిద్ర లేసే లేదేమో ఇలాంటి మనం చూడకూడదు అనమాట ఎందుకు అంటే దేవుడు పరుగు పెట్టిస్తున్నప్పుడు ఆ పరుగు పందెంలో సమయము అసమయము అన్ టైమ్లీ అంటాం టైంలీ అండ్ అన్ టైమ్లీ అంటాం సమయమందును అసమయ ను నువ్వు వాక్యంను ప్రకటించు వాక్యం చెప్తుంది ఇక్కడ మనకు వాక్యంను ప్రకటించుము వాక్యం కోసం ప్రయాసపడము ఎట్లా అంట సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు హార్డ్గా హేస్టీగా మాట గాబాగాబా చెప్పేసి చెప్పేయాలన్నట్టుగా అప్పజెప్పటం కాదు సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుము తర్వాత వాక్యంతో మనం వాళ్ళని ఖండించాలి గద్దించమంటున్నాడు ఇక్కడ వాక్యంలో ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము మూడు చేయమంటున్నాడు ఇది మనం సంఘంలో గమనిస్తుంటే పాస్టల్ ఈ విషయంలో మాత్రమే క్వయటుగా ఉంటారు ఎందుకంటే ఖండిస్తుంటే గద్దిస్తుంటే బుద్ధి చెప్తుంటే సంఘము పలసగ అంటే మెల్లిగా ఒకడొకడు వెళ్ళిపోతుంటారు ఈ సంఘం కాదు ఇంకో సంఘము అది కాదు ఇంకో అక్కడ బాగుంటది ఇక్కడ బాగుంటది ఈయన ఊరికి తిడుతూ ఉంటాడు అని చెప్పి నా మనుషులకు నచ్చదు ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా మనసుకు నచ్చింది మనం అనుకున్నది అవతల వ్యక్తి చెప్తే వినాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ మనకు తీమోతికి రాసిన పత్రికలో పౌరు భక్తుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఏంటది ప్రకటించు వాక్యంను ప్రకటించు అంటున్నాడు డైరెక్ట్ గా సమయమందు అసమయ ప్రకటించు ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘశాంతం కంప్లీట్ గా పేషెన్స్ టాలరెన్స్ ఉండాలి మనకి దీర్ఘ శాంతంతో ఉపదేశించుము తర్వాత ఖండించండి గద్దించండి బుద్ధి చెప్పండి ఎందుకనగా ఎందుకంట జనులు హిత బోధను సహింపక దురదశవులు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ పోగు చేసుకొనిరి తమ పోగు చేసుకుంటే నచ్చిన పాస్టరు నచ్చిన ప్రీచర్ నచ్చిన యాజకుడు ఎవరు స్మూత్ గా స్వీట్ గా ఎన్ని తప్పులు చేసినా కప్పి పుచ్చేసి వాళ్ళని జోలగొడతాడనమాట ఇల్లు అబద్ధ బోధకులు కన్నా కఠోరంగా ఉంటాయి సత్యాలు చెప్తుంటే కొంతమందికి వినబుద్ధి కాదు ఎందుకంట దురద చెవులు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అందుకే సంఘాలలో మనకి ఈరోజు ఉద్యమం కనబడతలేదు సంఘం ఎక్కడ ఉద్యమంగా ఉంది ఎక్కడ ఆత్మ వర్క్ చేస్తుంది పరిశుద్ధాత్మ కార్యములు ఎక్కడున్నాయనే జనాలు వెతికే రోజులు వచ్చినాయి ఎందుకంటే బోలెడని చర్చిస్తున్నాయి లెక్కలేని మందిరాలు కట్టబడుతున్నాయి మందిరం గొప్పగా ఉంది మందిరం అందంగా ఉంది కానీ అందులో యాజకుడు స్వచ్ఛంగా లేడు స్వచ్ఛందంగా వాక్యం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తలేడు నామకార్థంగా గుడి నంబర్ నిండుతుంది గుడిలంతా ఉద్యోగస్తులు గొప్ప గొప్ప జాబ్స్ మిలియన్స్ సంపాదిస్తున్న లక్షాధికారులు కోటీశ్వరునితో నిండిపోయింది కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు ఆ నిర్జీవమైన సంఘంగా ఉంది ఇలాంటి సంఘాలే జనాలకి ఈ రోజు నచ్చుతున్నాయి ఎందుకు అక్కడ వాళ్ళకి తమ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ పోగు చేసుకున్నది సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపుకు తిరుగు కాలం వచ్చి ఉన్నది మేము ఇక్కడ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఒక చర్చికి వెళ్ళినాం ఏంటంటే అక్కడ లక్షలు లక్షలు లక్షల మంది వస్తున్నారు చర్చి నిండిపోయింది చర్చి ఆరు ఆరు ఐదు ఆరాధనలు నాలుగు ఆరాధనలు ఉన్నాయి ఆ రోజు ఇంకా మేము ఇక్కడ కొత్తగా వచ్చినాం కాబట్టి మేము ఒక కొత్త చర్చిని చూసుకోవాలి మనకు సహవాసం కోసమని ఆ రోజుకు టెంపరీగా ఒక చర్చికి వెళ్ళినాం ఆ చెర్చిని చూసినాక చాలా బాధ వేసింది నాకు ప్రభావ ఎంతమంది నాయన ఎందుకు వచ్చిందో వాళ్ళకి కూడా తెలీదు అది తీర్థయాత్రలకు పోతే మెట్లకాడ కూర్చొని ఉంటారు చూడండి సంచులు బుట్టలు బ్యాగులు సర్దుకొని పిల్లా వంటలు తీసుకొని అట్లున్నది ఆ తీర్థయాత్ర లాగుంది అది నాకు నేను సంగం పేరు చెప్పను కానీ అంత బాధ నేను ఇంకా జీవితంలో మళ్ళీ అక్కడ పోకూడదనుకున్నా ఫస్ట్ టైం వెళ్ళినా ఇంకా మళ్ళీ లైఫ్ టైంలో పోను అక్కడికి ఎందుకంటే అక్కడ నిర్జీవ కార్యములు ఎక్కువైపోయినాయి వాక్యం తక్కువ ఉంది కల్పనా బోధలు కల్పన కథల వైపు తిరుగు కాలము ఎవడే చెప్తుంది ఇక్కడ ఆ తిరిగే కాలమే వచ్చును ఆ కాలమే వచ్చును అందుకే ఐదో వచనంలో అయితే నీవు అన్ని విషయాలలో మిత్తముగా ఉండుము బి లిమిటెడ్ ఇన్ యువర్ ఆల్ యాక్టివిటీస్ మిట్టముగా ఉండాలంట ఎక్సెస్ గా ఓవరాక్షన్లు మనం చేయకూడదు ఓవరాక్షన్లు చేయకూడదు అన్ని విషయాలలో మితముగా ఉండము శ్రమపడము మితంగా ఉండాలి కానీ కష్టపడమంటుడు సువార్థికుని పని చేయము నీ పరిచర్యని సంపూర్ణంగా జరిగించుము విత్తువాడు చేయాల్సిన పనులు విత్తువాడు స్వార్థ మాత్రమే చేయాలి స్వార్థ పని నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము నీ పరిచర్యని సంపూర్ణంగా జరిగించుము ఐదో వచనం టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండవతి మొతిలో ఇవి చెప్తున్నప్పుడు మనం ఏం ఆలోచించాలి దేవుడికి కార్యం ఎంత గొప్పగా ఉన్నాయి కదా మొక్కసూటిగా చెప్పే వాక్యాలు ఇవన్నీ మొక్కసూటిగా చెప్తున్నాడు ఆయన ఎందుకు అంటే ఇవి మనం చూడాలి ఎందుకు మనకు కీర్తన నలభై అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట చెప్తున్నాడు దేవుడు నీటి దుప్పి ఆశించినట్లు నీ నా ప్రాణము దప్పిగొనుచున్నది నీటి వాగుల కొరకు దుప్పి ఆశిస్తుందంట నీటి వాగుల కొరకు దుప్పి దుప్పి అంటే ఒక జింక అనుకోండి జింకాల ఫ్యామిలీ అనమాట అది జింక దుప్పి అంటే జింక ఇది నీటి వాగుల కొరకు ఎందుకు ప్రయాస పడుతుంది అంటే పరుగులు తీస్తున్నప్పుడు దాన్ని శత్రులు ధరుముతున్నప్పుడు అది పరుగు తీస్తుంది నీటి ఎందుకు అది నీళ్ళు ఎక్కడ దొరికినా తాగొచ్చు కదా నీళ్ళు ఎక్కడ ఎక్కడ చిన్న కుంటల నీళ్ళు దొరికినా అక్కడ తాగేస్తుంది అది జంతువులన్నీ కూడా అరణ్యంలో ఎక్కడ చిన్న కుంటల నీళ్లు కనబడినా తాగుతుంటాయి అక్కడ అవి వాటికి శుచి శుభ్రత ఏం కనబడదు అనమాట జస్ట్ నీరు కనబడితే చాలు కానీ ఈ దుప్పి నీటి వాగుల కోసం ప్రయాణం చేస్తుంది ఎందుకంటే ఎటు చూసినా నీరున్నట్టే కనిపిస్తుందట దానికి దప్పిగు ఉన్నది అది అట్లాంటిట్లాంటి కుంటల తాగేది కాదు నీటి వాగుల కోసం ప్రయాస ఎందుకు దాని శత్రువు దాన్ని తరుముతున్నప్పుడు అది పరుగు ఎందుకంటే ఆ నీటి వాగు దాని దాగు చోటు అది ఎక్కడ దాక్కుంటదంట నీటి వాగులో దాక్కుంటది దానికి ఉన్న ఒక టాలెంట్ ఏంటి అంటే దాని బాడీ ఆర్డర్ దాని శరీరంలో నుంచి వచ్చే స్మెల్ ని ఆ పసిగట్టకుండా ఉండడానికి అది శత్రువు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది నీటి వాగుల కొరకే దుప్పి ఆశ నీవు నేను ఎవరి కోసం ఆశపడుతున్నామంటే ఆ ఏసయ్య కోసమే ఎందుకంటే శత్రువు సాతాను భయంకరంగా తరుముతున్నప్పుడు మన ప్రయాసంలో మనం విత్తుతూ ఉన్నప్పుడు మనము దాచబడాలి మనము కాపాడబడాలి ఎందుకంటే మన ప్రయాసం వ్యర్థము కాకూడదు అందుకే దు తప్పి పరుగు తీసినట్టుగా నీటి వాగుల కోసం మనం పరుగు తీస్తున్నాం లోకంలో అన్ని రకాలుగా పరుగులు తీస్తున్నారు దే అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అక్కడ దాక్కుంటే ఆ దేవుడు కాపాడతాడు ఈ దేవుడు కాపాడతాడని నా నలుగు దిశల దేవుళ్ళు అనేవి ఏర్పాటు చేసుకొని జనాలు అన్ని వైపులా పరుగులు తీస్తున్నాయి కానీ మనము ఏసు కొరకే నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది ఎందుకంటే ప్రభా నీ దప్పికను తీర్చేవాడని నేను నేను దప్పిగొన్నాను నా దాహం తీర్చిన వాడవు నా దాగు చోటు కూడా నీవే శత్రువుల నుంచి మనము తప్పించుకుంటూ సేవలో విస్తారంగా వాడబడాలి అందుకే నీటి వాగుల కోసం మనము పరుగు తీసినట్టు ఆ యొక్క వైపు మనం పరుగు తీస్తున్నప్పుడు మన ప్రయాసము వ్యర్థము కాదు అంటున్నాడు దేవుడు మన ప్రయాసము వ్యర్థం కాదు కొరంతి రెండవ కొరంతీలు తొమ్మిదవ అధ్యాయం ఒకసారి పోయి సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చు అది ఏంటి దేవుడికి ఇచ్చే విదంలో విరాళముగా దేవుడికి మన ఆస్తులని మన సమయముని మన ఆయుష్ని ఇచ్చే విషయంలో కొంచెంగా విత్ విత్తువాడు కొంచెంగానే తీసుకుంటాడు సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామో కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను ఇక్కడ మనకు చెప్తున్న వాక్యం కంటెంట్ ఏంటంటే దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడికి ఇచ్చే విషయంలో అనమాట కొంచెంగా విత్తితే కొంచెంగానే పంట కోయిను ఇది వాక్య విషయంలో కూడా వాక్యముల విషయంలో కూడా మనం విత్తుతున్నది కొంచెంగా ఉంటే కొంచెంగానే ఉంటుంది మన పంట ఎక్కువగా ఇస్తే ఎక్కువగా ఉంటుంది పంట విత్తువాడు సమృద్ధిగా పంట కోని అయితే సణుగు కొనకయు బలవంతం కాకయు ప్రతి తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవాలి ఇది విరాళాలే కాదు దశమ భాగాలే కాదు నీ యొక్క సమయంని నీ యొక్క సమయంని ధారాళముగా విసుక్కోకుండా సనుగు ఏ బలవంతము లేకుండా హృదయం నిశ్చయించిన ప్రకారము దేవునికి ఇవ్వాలి నీ సమయం విత్తువాడి ఇవ్వవలసింది తన సమయాన్ని ధారాళంగా తను దశమ భాగాలే కాదు తన సంపదలోని పదవ భాగమే కాదు తన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలోని ముందు యంగ్ ఏజ్ ని యవన కాలము నందు కాడి మోయిట ఎంతో మంచిది దేవుడికి ఎవన కాలంలో కాడి మోసేవారు కావాలి ముసలోడైనాక పళ్ళు రాలిపోయినాక పళ్ళు ఓడిపోయినాక స్తోత్రము స్తోత్రం కూడా పలకలేని విషయం సందర్భాల్లో దేవుడికి ఏమైనా స్తోత్రం చెల్లించగలడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు నీకు ఆయుష్ నీవు బలమైన బలమైన విత్తువాడివిగా విశ్వాసిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి ఎందుకంటే ను విస్తారమైన పంటని కోయగలవు అన్నిటి అందు ఎల్లప్పుడూ నోమిలో సర్వ సమృద్ధి గల వారే ఉన్నతమైన ప్రతి కార్యం చేయటకు దేవుడు మీ సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు కాబట్టే మనం దేవుడికి ఇచ్చేటప్పుడు తన సమయంని కూడా ఇవ్వమంటున్నాడు అది ఇచ్చేటప్పుడు సమృద్ధిగా దయచేస్తాడు దేవుడు సమయం ఇవ్వలేకపోతే నాకు టైం లేదు ప్రభు అంటుంటారు చాలా మంది సేవ చేయటానికి ఒకప్పుడు నేను కూడా అన్నమాట ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ టెన్షన్స్ అట్లా ఉండే సమయం లేదు కానీ తర్వాత తెలుసుకున్నాను నేను నా సమయము నేను వాక్యం ప్రకటించడానికి వెళ్ళకపోయినా నేను ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తున్నా సేవకుల కోసం నా రాష్ట్రం కోసం నా కుటుంబీకుల కోసం నా సహోదరుల కోసం నా తెలిసిన వారి కోసం సేవ ప్రార్థన విషయంలో సేవ అనమాట వాక్యంలో సేవ సాక్ష్యంలు పంచుకుంటూ సేవ చేయటం అందుకనే మనము ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ప్రతి విషయంలో కృతజ్ఞతా చెల్లించి ఆయనకి మనం ఇస్తూ ఉంటే దేవుడు కార్యములు జరిగిస్తూ ఉన్నవాడనమాట కార్యంలే జరిగిస్తున్నవాడు సేవలో చాలా సార్లు మనకు నిరుత్సాహం సేవకులు చాలాసార్లు నిరుత్సాహం ఎత్తువాడు కొన్నిసార్లు నిరుత్సాహపడుతుంది డిసప్పాయింట్మెంట్స్ అంటాం ఎందుకు డిసపాయింట్మెంట్స్ వస్తున్నాయంటే లూకాసు వార్త ఐదో వధం ఐదో వచనంలో ప్రయాస పరితిమి మాకు ఏమయూ దొరకలేదు అంటాడు మనకు సీమోని పేత ప్రయాస పరితిమి మాకు ఏమయూ దొరకలేదు ఏ విషయంలో ప్రయాస పడి అంటే పేతురు జాలరీ కాబట్టి ఫిషర్ మ్యాన్ కాబట్టి ఫిషెస్ ఫిషెస్ చేపలను పట్టడంలో జాలరీ ప్రయాస పడి ఫిషర్ మ్యాన్కి ఖచ్చితంగా తెలుసు చేపలు ఎక్కడ దొరుకుతాయి ఏ దొరుకుతాయని కాబట్టి టైం తెలుసు తనకున్న జ్ఞానం ఉపయోగించిండు తనకున్న అవకాశం ఉపయోగించిండు పట్టడానికి ప్రయత్నం చేసిండు కానీ రాత్రంతయు ప్రయాస కానీ ఏమీ దొరకలేదు చాలా సార్లు మనం సేవలు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో మనకు ప్రయోజనం కనిపించదు అక్కడ విన్నవారు విన్నట్టే ఉంటారు కానీ కొంతమందిని హింసించి వెళ్ళగొట్టేస్తుంటారు మా ప్రాంతంకి రావద్దు అని చెప్పేస్తారు అదొక అవమానం అనమాట విత్తువాడికి అలాంటి ప్రదేశాలలో మనకు డిసప్పాయింట్మెంట్ ఉండేది ప్రభావ ఇంత ప్రయాసపడి ఇంత దూరం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు వింటం లేరే అని కొన్ని మనకు చేదు అనుభవాలు కూడా అప్పుడప్పుడు సేవలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ లోకంలో మీకు శ్రమ ముందే చెప్పిండు కదా దేవుడు ఈ లోకంలో మీకు శ్రమ ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను శ్రమలను జయించి ఉన్నాను కాబట్టి ఆ డిసప్పాయింట్మెంట్స్ అనేది రానీయకూడదు ఒక విత్తువాడు సేవలో ఈ నిరుత్సాహం రాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ పేరుని గమనిస్తున్నాం కదా లూకాసు వార్త అధ్యాయం లూకాసు ఐదవ అధ్యాయము ఐదవ వచ్చలో మనకు అక్కడ ఏం కనబడుతుంది నీవు దోణెను లోతునకు నడిపించు దేవుడు ఆ మాట చెప్తున్నాడు అక్కడ పేతుతో దోణెను లోతుకు నడిపించు వాక్యంలో మనము లోతుగా ఎదిగితే మన వేట ఫలిస్తుంది వాక్యంలో లోతునకు నడిపించి చేప పట్టుటకు మీ వలలు వేయడి అని సీమంతో చెప్పాను ఈ లోకరీతిగా ఈ లోకం సముద్రంలో మనము వేటాడుతున్నప్పుడు మనము మన మన వలలు వేస్తున్నప్పుడు మన వాక్యంని వెదజల్లుతున్నప్పుడు వాక్యంని వెదచల్లుతున్నప్పుడు ఏముండాలి అక్కడ నువ్వు వాక్యంలో లోతుగా ఎదగబడాలి లోతైన వాక్యం మర్మాలని తెలియజేసే ఆ వాక్యంలో నువ్వు నడిచినప్పుడు నువ్వు అప్పుడు వలలు ఇవేయి సీమో అని ఏమంటున్నాడు వెళ్ళిన వాడ రాత్రి అంత మేము ప్రయాసపడితే చీకటిలో ప్రయాసపడిండు మనం ఏం చేయాలంట మనం వెలుగు సంబంధులం మనం ఎవరు వెలుగు సంబంధం సువార్థిపుడు వెలుగు ఉన్నప్పుడే సువార్థం ప్రకటించాలి చీకటి కాలం రాబోతుంది చీకటి కాలము రాబోతుంది ఆ చీకటి కాలంలో వాక్యం ని వెదజెల్లటానికి అవకాశం ఉంటుందో రాదు మనకు తెలియదు ఎందుకంటే పరుశుదాత్మ దేవుడు త్వర త్వరగా జరిగిస్తున్నాడు లోకమలంతటా శ్రమలు అంతటా భయంకరమైన హింసలు క్రిస్టియన్స్ పై దాడులు అన్ని చీకటి కాలం వచ్చుచున్నదని హెబ్రోన్ పాట ఒకటి ఉంటాయి మనకు కృపకాలముని ఉపయోగించు చీకటి కాలం వచ్చుచుండే కృపకాలముని ఉపయోగించు తలుపులు తెరిచి ఉన్నంగానే విరిగిన మనసుతో సాగెదవాలి ఇది ఒక పాత హెబ్రోన్ సాంగ్ అది భక్త సింగ్ బ్రదర్ వాళ్ళ టీంలో చీకటి కాలం వస్తోంది వచ్చేసినప్పటికీ యేసు ప్రభు శిల్వలో శాతాన్ని తల మొదలైంది ఆ కార్యము శ్రమలు భక్తులందరికీ శ్రమలు హింసలు వారందరూ కూడా హత సాక్షులుగా మారుతున్నారు కాబట్టి చీకటి కాలం వస్తుంది ఇక్కడ పేదలు ఏమంటుండ రైలినవాడ రాత్రి అంతయు ప్రయాసపడితే కానీ ఏమీ దొరకలేదు చీకటిలో ప్రయాస పడితే ఏమీ దొరకదు ఇది లోకరీతిగా అక్కడ మనకు పేతురు సముద్రం గురించి చెప్తున్నాడు కానీ మనం ఆత్మీయరీతిగా గమనిస్తే రాత్రి అంతయు అంటే చీకటి కాలంలో చీకటి కాలంలో మనం ప్రయాసపడితే ఫలితం ఉండదు వెలుగు ఉండంగానే వెలుగు ఉండంగనే ఏసు ప్రభుత్ పరిశుద్ధాత్మని మనలో ఉంచిండదు మిలో వెలిగించబడింది అయిన వాక్యమే మన వెలుగు త్రోవలకు వెలుగది ఈ వెలుగు ఉండగానే మన ప్రయాసం చేయాలి వెలుగు ఏ ప్రయాసం ఉండదు వెలుగుపోయినాక ప్రయాసం ఉండదు కాబట్టి ఏమంటుండడు రాత్రి అయితే మీరు ఫస్ట్ వచనం చూడండి ఐదో అధ్యాయము ఫస్ట్ వచనం ఇప్పుడు చూడండి ఫస్ట్ గా సెకండ్ వచ్చినం ఆ సరస్సు తీరముననున్న రెండు దోనులను చూచాను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వల్లు కడుగుచుండి ఆయన ఆ దోణలో సీమోను అయిన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహంకు బోధించు చుండెను ఇది మార్నింగ్ టైం నైట్ అంతా ప్రయాసపడడం చెప్తుండ అక్కడ కానీ మొదటి మసలు ఏం చూస్తున్నాము మార్నింగ్ టైం వచ్చేసరికి ఏసు ప్రభు ఆ దోను నేను ఎక్కి కూర్చుంటాను దానికి కొంచెం లోపల నడిపించు అని చెప్తున్నాడు ఏసు ప్రభు ఎక్కిన దోనిలో వెలుగు ఆ వెలుగులో వాళ్ళకి ఒక ప్రయత్నం చేయమంటున్నాడు ఏంటి ప్రయత్నము నీ మాట చొప్పున వలలు వేచమని ఆయనతో చెప్పాను వారు అలాగున వేసి విస్తారమైన చేపలు పట్టివి విస్తారమైన చేపలు అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఇంకా మనకు అక్కడ అవసరం లేదు మిగిలిపోవచ్చుండగా మనకు అక్కడ ఏం గమనిస్తున్నాము ఏం గమనిస్తున్నాము రాత్రంతా చీకటి కాలంలో ప్రయాస పడితే శవిత్తువాడికి ప్రయోజనం లేదు వెలుగు ఉండంగానే ఏసు ప్రభు నీ దోణిలో ఉండగానే వాక్యము దోణిలో లోతున్నకు నడిపించబడాలి నువ్వు లోతున్న దేవుడి యొక్క మర్మాలను తెలుసుకునే యొక్క ప్రయాసము ఎందుకంటే సేవకుడికి ఇది చాలా అవసరం సేవకుడు రకరకాల మనుషులను ఎదుర్కొంటూ ఉంటాడు అనమాట ప్రతి ఒక్కడికి వారి వారికి తగ్గట్టుగా సమాధానం మన దగ్గర లేదు ఎందుకంటే అప్పటికప్పుడు పరుశుదాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు పరుశుధాత్మ దేవుడు మనకు అప్పటికప్పుడు నేర్పిస్తు ఏం చెప్పాలి ప్రభా ఇక్కడ ఎట్లా చేయాలి ప్రభా నాకు చాలా ఇబ్బందిగా ఉందని అనుకుంటూ ఉంటావు కానీ పరశురాత్మ దేవుడు అంటాడు అవసరం లేదు అక్కడ ఏది మాట్లాడాలో నేను నీకు బోధిస్తా కాబట్టి ఆ కాలం రాకమునిపే మనము వాక్యపు లోతులో ఎదిగితే ఖచ్చితంగా ఏసు ప్రభు మన దోనలోని ఉన్నప్పుడు మనము విస్తారంగా ఆత్మల సంపాదన చేయగలము విస్తారంగా ఈ వాక్యం ఎంతమంది విన్నా కూడా అది వాళ్ళని ఫలించాలి అని ప్రభుని ప్రార్థించండి ఎందుకంటే వాక్యం అనేది ఎక్కడైనా ఒకటే వాక్యము అది ఏసు కాబట్టి అది ఫలించాలంటే వారి జీతలలో ఏసయ్య వెలిగించాలి కాబట్టి ఆ దోణలు పగిలిపోయేంతగా విస్తారంగా పట్టబడి పట్టినంటే వాళ్ళ విస్తారంగా అంటే అబండెంట్ క్రాప్ అంట విత్తువాడు కన్నిటితో విత్తుచుండెను విత్తువాడు కంటిన్యూస్ గా విత్తున్నాడు విత్తువాడు ధైర్యంగా వాక్యపు లోతులోనికి వెళ్ళి విత్తుతున్నాడు ఉదయ కాలం చూడకుండా కంటిన్యూస్ గా అనమాట బ్రేక్ లేకుండా విత్తుతున్నాడు ఎందుకంటే ఆ ఫలితములనేవి ఎక్కడ గమనిస్తుండ సమృద్ధి సమృద్ధిగా సమృద్ధిగా విత్తనంలో వితచున్నాడనమాట ఆ సమృద్ధిని మనము గమనిస్తున్నాం ఎందుకంటే దేవుడే కార్యం చేయవాడు సేవల నిరుత్సాహాలు ఉన్నా సరే సీమోన్ పేతుడిను భయ దేవుడు ప్రభా రాత్రులంతే కష్టపడ్డాం అంటే చీకట్లో కష్టపడ్డాం ప్రభ గురి లేకుండా కష్టపడ్డాను కానీ ఇప్పుడు గురి ఎద్దకే పరుగులు తీసే కష్టం ప్రయాసం చేయగలుగుతున్నాం మేము చేస్తాం కాబట్టి నువ్వు మాకు కార్యం జరిగిస్తావనే ఒక నిశ్చయత మనకు అక్కడ కనిపిస్తుంది ప్రభు సహాయం లేకుండా ప్రయాస ఇది విత్తువాడు గమనించాల సొంతంగా వెళ్తా ప్రభు లేకపోయినా సరే ప్రభు గురించి నాకు మొత్తం తెలుసు కదా కాబట్టి నేను వెళ్తా సేవలో వెళ్తాను ప్రయాస పడతాను అని చెప్పేసి పేతురులాగా మనం ప్రయాణం చేస్తే ఫలితాలు రాకపోవచ్చు ఎందుకంటే ఆ సరస్సు దగ్గరికి ఉదయం వచ్చిండు ఏసయ్య ఆయన వచ్చిన తర్వాతనే లో దోణిని లోతుకు నడిపించిండు దోణిని లోతుగా నడిపించింది కాబట్టి విస్తారంగా వాళ్ళ పంట ఆ రోజు వాళ్ళు చూడగలిగిండు ఆయన మాట చొప్పున నీ మాట చొప్పున వేస్తున్నా ఎందుకంటే మేము చేసినాం ప్రయాణం ప్రయాసం చేసినాం ప్రయాణం చేసినాము ప్రయాస కూడా కానీ ఏం దొరకలేదు కదా అంటాడు అయినా సరే నీ మాట చొప్పున విత్తివాడు అందుకే ఒంటరికపోకూడదు సహవాసంతో వెళ్ళాలి సహవాసం తేళ్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అందుకనే సేవకులు భార్య భర్తలన్నా వెళ్ళొచ్చు లేదా ఇద్దరిని ఒకరిద్దరు తోడుగా వెళ్తే ఇద్దరు ప్రార్థన బలంగా ఉంటుంది దేవునిని అడగకుండా ఉన్న కారణం బట్టి ఏమీ దొరకలేదు అక్కడ కానీ దేవుడు చెప్పిన తర్వాత విస్తారంగా పంట దొరికిన వాళ్ళకి అదేవిధంగా మనకు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వర్షంలో కూడా మనం ఒక మాట చూస్తాం అక్కడ యాకోబు పత్రిక రెండవ అధ్యాయంలో ఒక మాట చూస్తాం చూడండి యాకోబు పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ అధ్యాయము రెండవ వచనం నాలుగు రెండులో మీరు ఆశించు కానీ మీకు దొరకటం లేదు ఒక్కటే మాట చూద్దాం అక్కడ మీరు ఆశించు కానీ మీకు దొరకటం లేదు ఆశిస్తున్నాం పంటలు బాగా సమృద్ధిగా దొరకాలి ప్రభావ విస్తారంగా ఆత్మలు దొరకాలి మాకు ఆశిస్తున్నాం కానీ దొరకటం లేదు అయితే మత ఏడవద్యం ఏడవం మీద మనకు తెలిసిన మాట ఏంటి అడుగుడి మీకు ఇవ్వబడును ఈ వాగ్దానము అందరికీ అడుగుడి మీకు ఇవ్వబడును ఏంటి అడగాల పరలోకం నుండి పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా మీకు అనుగ్రహించును పరలోకం నుంచి ప మీకు మరి నిశ్చయంగా అనుగ్రహించిన వాగ్దానం అది మనకి అడుగుడి మీకు మీకు ఇవ్వబడును తటుడి తీయబడును ఇది మనం ప్రతిసారి చూస్తుంటాం అడుగుడు అంటే ఈ లోకరీతిగా కాదు ఈ లోకరీతిగా కాదు ఇది ఆత్మ సంబంధమైన దేవుని దగ్గర దగ్గరించి పొందుకోవటం అడగండి ప్రతి ఒక్కరికి పరిశుధాత్మ ఇస్తాడు దేవుడు సేవలో పరిశుద్ధాత్ముడు లేకుండా నిష్ప్రయోజనమైన సేవ చేయలేం పరశుధాత్ముడు లేకుండా అయితే అది నిష్ఫలం అనమాట ఫలించదు అందుకనే జ్ఞాపకం చేసుకోనండి ఏ సు నామం పేరిట ఏది అడిగినా అది తండ్రి నుంచి మనకు అనుగ్రహింపబడినంటాడు యోహాన్ శువార్త పద్నాలుగో అధ్యాయంలో వ్యూహాన్సు వార్త తండ్రి నా నందు అనుగ్రహింపబడును ఎందుకంట ఏసునామంకి ఇచ్చిన ఘనత అన్ని నామల గున అన్ని నామముల పై నామము ఘనమైన నామము ఏసునామం ఈ నామములు ఏది కూడా మీకు అనుగ్రహింపబడును అయితే ఏది అడగాలంట మనము పరిశుద్ధాత్ముని పైనున్న వాటిని భూ సంబంధమైన వాటిని కాదు ఎందుకంటే ఇవి మీకు అన్ని అనుగ్రహించాలని మీ తండ్రికి తెలియను కదా అంటాడు కాబట్టి మనం ఏది అడుగుతున్నా పరలోక మందు నీ చిత్తము నెరవేరునట్లు అని ప్రార్థిస్తున్నాం కదా పరలోక మందు చిత్తం నీ విధంగా నెరవేరుతుందో అది భూమి మీద ఖచ్చితంగా నెరవేరుతుంది మనం పరలోక మంది ప్రార్థిస్తున్నాం అక్కడ తెరవబడితే ఇక్కడ తెరవబడుతుంది అక్కడ బంధిస్తే ఇక్కడ బంధించబడుతుంది ఈ సత్యం తెలిసినప్పుడు మనము తండ్రి ఏ నామంనా ఏసు నామంలో ఏది అడిగినా కూడా అది తండ్రి వలన అనుగ్రహించబడును లోకరీతి అవసరాలు కాకుండా ఆత్మ సంబంధమైన మనం అడుగుతూ ఉంటే ఇది విత్తువాడి ప్రయాసంలోని ఒక భాగమే విత్తువాడు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం విత్తనంలో వాక్యం విస్తూ వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ వ్యక్తిని ప్లీజ్ చేయటానికి అవతల వ్యక్తిని సంతోషపరచడానికి నీకు కార్యం చేయిస్తాడులే దేవుడు నీకు సహాయం చేస్తాడులే నీకు విడిపిస్తాడులే బంధకాల నుంచి మనము ముఖస్థుతికి చెప్పడం కాదు దేశ నామంలో నీకు కలుగులుగాక ఎందుకంటే అది మనం బంధిస్తున్నాం అక్కడ ఆ రోగంని బంధిస్తున్నాం ఆ యొక్క సమస్యని బంధిస్తున్నాం కాబట్టి పైనన్న వాటిని అది పరలోకంలో బంధించబడింది కాబట్టి భూమి మీద అది బంధించబడిను అయితే కొన్నిసార్లు మనం బంధిస్తున్నా కూడా అల్టిమేట్ లైఫ్ లాస్ట్ జరిగేది ఏంటంటే ఆయన చిత్తమే మీకు చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును కొన్ని విషయాలలో మనకు కొన్ని ఆన్సర్స్ రావు కదా అలాంటప్పుడు అది ఆయన చిత్తం పరలోకంలో నెరవేర్తే భూమి ఎందుకు ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది క్లారిటీ మనము విత్తువాడు ఇవ్వాలి అవతల వ్యక్తికి వాక్యం పంచేటప్పుడు అల్టిమేట్ లాస్ట్లో జరిగేది ఏంటంటే ఏసు చిత్తమే అది పరలోకంలో ని చిత్తము పరలోకం అందు నెరవేర్చబడినట్లు భూమి అంటే అక్కడ జరిగితేనే ఇక్కడ జరుగుతాయని అర్థం కాబట్టి వ్యక్తికి మనం చెప్పాల్సింది ఏంటి అంటే ముందు పరలోకము గురించి దేవుని రాజ్యము గురించి ఆయన పరిశుద్ధుల సమూహము గురించి ఆయన మహిమను గురించి మనము విత్తుతూ వాడిలో అది ఫలిస్తుంది అది ఫలించినప్పుడు అందుకనే మనం అడిగేటప్పుడు ఏం చేస్తాం యాకవ పత్రిక నాలుగో అధ్యయ మూడవ వచ్చిన ఒక మాట అంటాడు ఏంటది కొందరు అడిగినప్పటికీ దురుద్దేశంతో కాబట్టి వారికి ఏమీ దొరకదు దురుద్దేశంతో అంట ఈరోక రీతిగా లక్షలు కావాలి కోట్లు కావాలి బిల్డింగ్లు కావాలి సంపాదన కావాలి గోల్డ్ బంగారు నాగలు కావాలి బా బ్యాంకు నిండా రూము నిండా దురుద్దేశాలు అంటే అవతలి వ్యక్తి నుంచి లాక్కొని నాకు ఏమన్నా అడిగే ప్రార్థనలు ఫలించు అవతల వ్యక్తి నుంచి అది లాక్కుని నాకు ఈ అనేది తప్పుడు తప్పుడు ప్రచారం అనమాట విత్తువాడు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి అవతల వ్యక్తికి సజావుగా న్యాయమైనది నిర్ణయించబడింది నువ్వు అడుగు న్యాయమైనది నీకు రావాల్సింది నువ్వు అడుగు అంతేగానే అవతలి వ్యక్తిది నీకు కావాలని కోరద్దు పొరుగు వాడిది దేనిని కూడా ఆశించవద్దు ఇలాంటి మనము ఖచ్చితంగా చెప్పేటప్పుడు నేర్పించాలి వాళ్ళకి ఎందుకంటే దురుద్దేశంతో చేస్తే అందుకని ఏం చేయవు చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయమని ప్రసంగి చెప్తున్నాడు చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయాలి చేయటకు మనకి ఏం పని ఉంది అంటే మనం తెలుసు మనకు పౌలు గుడారాలు కుట్టుకున్నాడు గుడారాలు కుట్టుకున్నాడు శక్తి లోపం లేకుండా పని చేసిండు సోమతనంగా లేడైనా సేవ చేసిండు మనకి ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో చేయటకు శక్తి లోపం లేకుండా చేసిండ్రు వాళ్ళు సమిష్టిగా సంపాదించుకున్నారు సమిష్టిగా సేవలో ఉపయోగించారు వాళ్ళు చైటకు శక్తి లోపం లేకుండా చేయాలి సేవ కూడా చేయాలి ఎందుకంటే అందులో ధనాపేక్ష లేదు దాంట్లో మోసము దురుద్దేశము లేవు కాబట్టి జాగ్రత్త సేవ చేసేటప్పుడు సేవకులారా మీరు కూడా తీర్పునకు వస్తారు కాబే విత్తువాడు తన విషయంలో కూడా జాగ్రత్త పడాలి తన విషయంలో కూడా జాగ్రత్త ఎందుకంటే మనము మొదటి తిమోతి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట చూస్తాం మొదటి తిమోతి ఐదవ అధ్యాయము పద్దెనిమిదో వచనం అక్కడ ఏముంది నూర్చెడి ఎద్దు చిక్కము వేయవద్దు అనే లేఖనం చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు విత్తువాడు పనివాడు తన జీతమునకు పాత్రుడు విన్నవాడు ఫలించినప్పుడు ఎట్లా ఫలిస్తుండట థర్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలిస్తుండ అట్లాగే విత్తువాడు కూడా తన జీతమునకు పాత్రుడు ఎంత సంపాదిస్తున్నావు అంటే నీ సేవను బట్టి నువ్వు ఏం సంపాదిస్తున్నావు అంటే ఆత్మల సంపాదన ఇంకా నువ్వు చనిపోయినాక జీవమునకు వెళ్ళిపోయినాక అక్కడ నువ్వు ఏం వస్తున్నావు అంటే ఆయన ఎదురి మహిమ కిరీటం జీవ కిరీటమి అది జీతం అనమాట ఎందుకంటే ఏమని చెప్తుండే అక్కడ జీతము అంటే ప్రతిఫలము మన సామర్థ్యము మన పనితనమును మనం చేసిన నమ్మకమైన సేవకు దేవుడి ఇచ్చేదది కాబట్టి విత్తువాడు చాలా జాగ్రత్తగా ఉండాలి తీర్పున కోసం మనం కూడా అందుకే దేవుడు అంటాడు అందరూ సువార్తి బోధకులు కాకుండు ఎందుకంటే కొన్ని విషయాలలో బలహీన సమయాలలో మనము ఎలాంటి తప్పు చేస్తే దానికి మనం ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటది నరకం ఉండదు కానీ శిక్ష అయితే ఉంటది ఈలోక రీతిగా కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యం విత్తేటప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అంటే మనం కూడా తీర్పునకు వస్తాము మాట్లాడిన ప్రతి మాటను బట్టి తీర్పునకు ఉన్నాం కాబట్టి ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కరింపవాడు మనకు గలతీ ఆర్ల తెలుసు మనకి మాట గలతీ పత్రికలో మోసపోకుడి మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును సేవాభారం కాదు బాధ్యత అని తెలుసుకొని మనం సేవ చేసినప్పుడు ఖచ్చితంగా న్యాయంగా నమ్మకంగా న్యాయంగా నమ్మకంగా మన సామర్థ్యం అంతా ఉపయోగించి మనము సేవ చేసేటప్పుడు పరశుధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎందుకంటే సోమరి లాగలేం మనం యాక్టివ్ గా మనం ఎనర్జెటిక్ గా పనిచేయటానికి సిద్ధమైన మనస్సు సిద్ధమైన మనస్సును కలిగి ఉన్నాం ఆ చెప్పులు మనం వేసుకుంటాం సిద్ధమైన మనసు అనే జోళ్లు ధరించుకుంటున్నాం వేసుకున్నాకనే మనము సేవల ముందడుగి వేసినాం ఆల్రెడీ మనం వచ్చేసినాం సేవలో చాలా దూరం కాబట్టి మన ప్రయాస ఈకత్తుద ముట్టించటమే వెనక్కి తిరగం కాబట్టి వెనక్కి తిరిగే మనస్తత్వం కాదు కాబట్టి మనం ఇంకా ముందుకే వెళ్తున్నాం కాబట్టి గురి పరిగెత్తమని చెప్పినటువంటి పౌలు వాగ్దా మాటను బట్టి గురి ఆయన పరిగెత్తినట్టే మనం కూడా ప్రయాస పడుతున్నాం సేవకులకు ఈ భారం ఉన్నప్పుడే మోసపోకూడంటాడు ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగును యుహాన్స్ వార్త పదహార వచనంలో పదహార అధ్యాయంలో మనకు మాట చెప్తాడు ఏంటది లోకంలో మీకు శ్రమ ఉంటుంది వాక్యం చెప్పేటప్పుడు మనం అందుకే ఇది గుర్తు చేస్తాం అనమాట ప్రతి ఒక్కరికి విత్తువాడు ఈ విషయంలో చాలా క్లారిటీ ఇవ్వాలి చాలా క్లారిటీ ఇవ్వాలి అవతల వ్యక్తికి నీకు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటది ఆరోగ్యం ఉంటుంది ఏ శ్రమలు ఉండవు నీ కష్టాలన్నీ పోతాయి అని మనం చెప్తే అవతల వ్యక్తి వాళ్ళు నమ్మి నాకు వాడు తిట్టుకుంటాడు ఎందుకంటే దేవుడిలోకి వచ్చాక నాకు ఇంకా శ్రమలు ఎక్కువైనాయి బ్రదర్ అని చెప్తుంటాడు కాబట్టి ముందే మనం ఏం జ్ఞాపకం చేయాలా మన ప్రతిఫలము ఇక్కడ కాదు ఇది టెంపరీ మహా అయితే డెబ్బై ఏళ్ళున్నారు ఆయుష్ ఎంత డెబ్బై ఏళ్ళు అధికమైతే ఎనభై కానీ అది ఇక్కడ ప్రయాసమే వేదనబరితమే భరితమే కాబట్టి మహా అయితే డెబ్బై ఏళ్ల బతికిది కానీ ఎవర్ లాస్టింగ్ అంటాం నిత్య జీవము అక్కడ మనకి ఏ శ్రమ లేదు అక్కడ కేవలం ఆనందమే దానికోసం మనం పరిగెత్తుతున్నాము ఈ లోకరీతిగా శ్రమ పడతాం శరీరం ఉన్నంత వరకు శ్రమ పడాలి మనకు శ్రమ కలుగుతుంది అయినా సరే ధైర్యం తెచ్చుకుందాం ఎందుకంటే ఏసు ప్రభు ఈ లోకాన్ని జయించి ఈ వాక్యం మనం ఖచ్చితంగా మన సేవలో చెప్పాలి ఖచ్చితంగా లోకంలో మీకు శ్రమ నన్ను వెంబడిస్తే ఖచ్చితంగా నీకు శ్రమ నన్నే శ్రమపరిచిండ్రు నన్ను వెంబడిస్తే మీకు శ్రమ ఉంటది కానీ ఆ శ్రమకు రిజల్ట్ ఏంటి అంటే పరలోకం నిత్య జీవం నిత్య ఆనందం ఆ మహిమలో ఆ స్థుతుల మధ్యలో ఎప్పటికీ జీవించే ఆ యొక్క మహాభాగ్యం లేదంటే ఏడుపు పళ్ళు కొరుకుటయు ఏడ్పును పళ్ళు కొరకటయో నిర్ణయించబడింది కాబట్టి మనం చాయిస్ ఇచ్చేటప్పుడు చెప్పేటప్పుడు విత్తువాడు చాలా జాగ్రత్తగా ఈ విషయాలలో క్లారిటీ ఇచ్చినాకనే ఆ సేవను ముగించాలి ఎందుకంటే దేవుని రాజ్యము ఈ విధంగానే ఉంటుంది మనుషుల మనసులో హృదయాల్లో చల్లబడిన సజీవమైన శక్తివంతమైన దేవుని విత్తనము ఆ వాక్కు మనుషులకు ఆ పద్ధతి అర్థం కాకపోయినా వారు చూడలేకపోయినా వాళ్ళు అదుపు చేయలేకపోయినా అది మొలకెత్తి పెరిగి పంటకు వస్తుంది కాబట్టి ఈ విషయం మనం కేర్ఫుల్గా ఉండాలి వాక్యం పంచుతున్నాం కాబట్టి ఈ విషయాల జాగ్రత్తలు ఏంటంట మనం చెప్పే విత్తనము మనం పెట్టిన విత్తనము అది ఫలిస్తుంది మొలకెత్తుతుంది పంట పైకి వస్తుంది చేతికొస్తుంది తర్వాత శుభవార్త ఏంటంట దేవుని సత్యాన్ని బోధించే వారికి గొప్ప ప్రోత్సాహం వాక్యం మనం ఎదజలుతున్నప్పుడు ఆ విత్తువాడికి ఆనందం అనమాట అమ్మయ్య నా శ్రమ నా సేవ ఫలిస్తుంది ఫలబరితంగా ఉంటోంది దేవుడు వాక్యంలో గల శక్తిపై దేవుని కార్యసిద్ధిపైనే మనము నమ్మకం పెట్టుకున్నాం ఎందుకంటే మనం చెప్తున్న దాంట్లో ఏమీ లేదు మనం నిమిత్తం మాత్రం కేవలము మన నోటిని దేవుడు తన బూరగా వాడుకుంటున్నాడు అంతే మనం వాడబడుతున్నాం విత్తువాడు వాడబడుతున్నాడు వాడుకుంటున్నాడు దేవుడు కాబట్టి ఆ కార్యంలన్నింటినీ కూడా చేసేటప్పుడు ఆయన యొక్క కార్యములను గురించి మనం ఆలోచిస్తున్నాము ఆయన యొక్క పద్ధతులలో మనం వాక్యం బోధిస్తున్నాము ఆయన సత్యం వాళ్ళకు మనం తెలియజేస్తున్నాము కాబట్టి ఏసు ఉదాహరణ రీతిగా ఈ విత్తనంలో గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు రెండు కారణాలు కనిపించినాయంట రెండు కారణాలు ఏంటంట ఒకటి సత్యాన్ని వెల్లడిపరచటం రెండవది సత్యాన్ని దాచిపెట్టేందుకు దేవుడు వెల్లడి దేవుడు రాజ్యం గురించి రహస్యాలు లేదా సత్యం రహస్య సత్యాలు అంటాము కొన్ని ఉన్నాయి అవి ఏసు ప్రభువులో మాత్రమే నెరవేర్తాయి ఈ రహస్యాలని అర్థం చేసుకోగలుగుతారు ఎప్పుడు విత్తువాడు చెప్పే విధానంలో పరిశుద్ధాత్ముడి సహాయంతో చేసినప్పుడే కాబట్టి సత్ఫలితాలు ఇవ్వాలంటే వాక్య పరిచర్లో పరిశుద్ధాత్మ నడిపింపు ఖచ్చితంగా ఉండాలి దేవుడు ఈ కార్యం జరిగించేటప్పుడు మనలని వాడుకుంటున్నాడు కాబట్టి మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తుంటారు నో డౌట్ మనకి ఇలాంటి వాళ్ళు ఎదురు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సద్దుకైలు పరిశైలు లాంటి వాళ్ళే వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సద్దుకైలు పరిశులు లాంటి వాళ్ళే వీళ్ళు నిరాకరిస్తుంటారు ఎందుకంటే వీళ్ళు నమ్మక ద్రోహము తిరుగుబాటు చేసిన జాతికి చెందినవారు నమ్మక ద్రోహము తిరుగుబాటు చేసే జాతికి చెందినవారు కాబట్టి మనము ఈ రహస్య సత్యాలను వెల్లడి చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యత గురించి మాట్లాడుతున్నాం పరశుదాత్మ దేవుడు మాత్రమే ఈ సామర్థ్యముని మనకిస్తాడు మన సొంత తెలివి సొంత జ్ఞానము సొంత అనుభవాలు కొన్నిసార్లు మాత్రమే వన్ అవి విత్తనములు విత్తుటలో విత్తువాడి యొక్క ఎక్స్పీరియన్సెస్ టెస్టిమనీజు జస్ట్ వన్ పర్సెంటే 99% నైన్ పర్సెంట్ ఆయన కార్యంలే పరిశుద్ధాత్ముడి కార్యం తీ క్రీస్తు తీసుకువచ్చే వెలుగును స్వీకరించిన వారు అంతకుముందు వారిలో ఏదైనా వెలుగు ఉన్న కోల్పోతారు దేవుని స్వీకరించలేకపోతే కొద్దిపాటి వెలుగు ఏమాత్రం ఉన్నా అవి ఉన్నవాళ్ళ దగ్గర అది కూడా ఉన్నవాడికి కొంచెం వెలుగు వెలిగిస్తే అది ప్రకాశిస్తుంది కొద్దిగా కొద్ది వెలుగును కూడా వాడు వదిలేసుకుంటే వాడు చీకట్లోకి వెళ్ళిపోతాడు అనమాట అందుకే ఉన్నవాడికి అనుగ్రహించే బండు లేని వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడింది ఆ వెలుగుని వాడు స్వీకరించాలి మన ప్రయాసం ఏంటంట ప్రజలు బుద్ధిపూర్వకంగా ఏషయా గ్రంథంలో చెప్తుంటాడు ఈ మాట ఆరవాధ్యాయంలో బుద్ధిపూర్వకంగా ప్రయా దేవుని వైపు తిరగకుండా తమను తాము అడ్డుకున్నారు అప్పుడు తమను తాము అడ్డుకున్నారు ఇప్పటికీ ఇలాంటి జనాలు మనకి ఎదురు పడుతుంటారు తమను తాము అడ్డుకుంటున్నారు అనమాట ఎందుకు అంటే అది బుద్ధి పూర్వకంగా విల్ఫుల్లీ అంటాం విల్ఫుల్లీ ఇష్టపూర్వకంగానే వాళ్ళు దేవుడి వాక్యం తృణీకరిస్తున్నారు కొంతమంది మన ప్రయాసంలో ఇలాంటి వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మనం నిరుత్సాహపడకూడదు ఎందుకంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన వెలుగును తృణీకరిస్తున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళు తీర్పుకు గురి కాక తప్పదు మనమైతే అ తీర్పుని తప్పించుకున్నాము అనే బాధ్యతని నెరవేర్చుకున్నాం కాబట్టి దేవుడు ఈ ఆత్మ సంబంధమైన గృఢితనమని అజ్ఞానం వలన ఇలాంటి వ్యక్తులు నిర్లక్ష్యంగా దేవుడి సత్యాన్ని పట్టించుకోకుండా ఉంటారు కొంతమంది వీళ్ళు దుర్మార్గుడైన శాతానికి ఆ విధేయులనమాట వీళ్ళు మనుషుల హృదయాల్లో దేవుని వాక్కుంటే దాన్ని నాశనం చేయాలని వాడు ప్రా తాపత్రయపడుతూ మనకు ఆ లూకసు వార్తలు మనకు మాధ సైతాన్ ఉద్దేశం లేంటో మనకు కనిపిస్తాయి అక్కడ మనుషులని చెడగొట్టాల మనుషులని పడద్రోయాల దొంగ దోచుకుంటకును హత్య చేయటకే తాతనేవుడు దొంగ అబద్ధాలకు జనకుడు అబద్ధాలు చెప్ మనం చెప్పిన వాక్యాన్ని ఉల్టా పల్ట చేసేసి వాళ్ళలో అబద్ధాలను అంటే విత్తువాడు చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఫలభరితంగా ఉండడానికి మనము ప్రయాసపడాలి ఖచ్చితంగా ఉంటేనే ఆ వాక్యము వాడిలో ఫలిస్తుందంట దేవుని వాక్కు పట్ల లోతైన ఆసక్తి లేకపోతే మాత్రం ఏదో పై పైన కొంచెం ఆశ చూపడం వంటి లక్షణాలను ఇది కప్పి పూరుస్తుంది కప్పి పూర్చేస్తుందట పై పైన చెప్తే కాదనమాట లోతుగా చెప్పాలి అందుకే దేవుడు నీ దోని లోతుగా నడిపించున్నాడు దేవుడు వాక్యంలో లోతుగా మనం ఎదిగితే విస్తారమైన పంటని ఖచ్చితంగా మనము కోయగలము ఎందుకంటే ఏది ఎదురైనా అంత మరుగు కొనసాగాలన్న లోతైన నిశ్చయిత మనలో ఉంటది కాబట్టి క్రీస్తు పట్ల హృదయపూర్వకమైన శిష్యత్వం డిసైపుల్షిప్ అంటాం నేను క్రీస్తు డిసైపుల్ని అపోస్తుల బోధలను అవలంబిస్తున్న వాణ్ణి దాంట్లో వేరు పారై జీవిస్తున్న వాణ్ణి అని చెప్పుకుంటున్నాం మనం ఎట్లు ఉండాలట హృదయపూర్వకంగా శిష్యత్వము క్రీస్తు నుంచి ఆయనకు చెందిన విషయాలను నేర్చుకొని వాటి ప్రకారం నడుచుకుందాము ఎందుకంటే ఎడ తెగని ప్రయత్నము ఉండదు ఎడ తెగని ఉండదు ఒకసారి లోతులకు వెళ్ళిపోయినాక ఇంకా ఆత్మదేవుడే నడిపిస్తుంటాడు కాబట్టి మన ప్రయత్నాలన్నిట్లో ఆత్మకార్యలు జరుగుతుంటాయి కాబట్టి అవి ప్రయోజనకరంగా ఆత్మల సంపాదనలో విస్తారంగా మనము వాడబడుతున్నాము అప్పుడు మనం సంతోషించాలి అప్పుడే మనము సంతోషించాలి లేకుంటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకంలో చేరడా అనే మాట మన జ్ఞాపకం చేసుకోవాలి ఫలభరితంగా ఉండే సేవ మనం ప్రార్థిస్తాం ఫలభరితంగా ఉండే సేవలో మనం ప్రయాసపడతాం ఎందుకంటే ఇది మనకు భారము కాదు ఇది మన బాధ్యత దేవుడి యొక్క చిన్న వాక్యంను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పర్లోకం మా తండ్రి వాక్య రూపీ అయిన ఏసయ ఆత్మరూపి అయిన నా తండ్రి అగ్ని జ్వాలలు వంటి కనుల చేత మమ్మల్ని చూస్తున్న దేవుడు మా హృదయాలు ఎరిగిన దేవుడు ఈ వాక్యం మాలో ఫలించాలనైనా ఇక వాక్యం ద్వారా మేము వెలిగించబడాలి ప్రభ ఈ వాక్యపు లోతులోనికి మేము నడవాలనైనా మాకు సహాయం చేయండి మీరు కారుణి జరిగించి మహిమ పొందమని విన్న ప్రతి బిడ్డను ప్రభ మీరు హృదయాలను వెలిగించండి ఆత్మీ వెలిగించండి మీకు కార్యంలోని ప్రభువారి జీవితంలో జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆపాదిస్తూ ఏసయ శక్తి గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మన కేబిఎం గ్రూప్ అందరికీ సకల పరిశుద్ధులకు సదా కాలము తోడైంది నడిపించును గాక ఆమె